కీర్తన సంఖ్య డెబ్బై ఏడు ఏటి విజ్ఞానము ఏటి చదువు గోటబడి వెడలు గురుతు గురుతుగనలేడు ఏడు మడుకల చర్మము ఇంత యున్నుతూండ్లై ఆడబెట్టుచుచ్చిముకారగాను పాడైన ఇందులో బ్రతుకుగోరీ ప్రాణి వేడ తన్నుక చనడి వెరవుగనలేడు కడుపు నిండిన మహాకష్టంబు నలుగడల వెడలుచును వెనుమురికివేయగాను ఇడుమబొందుతూ సుఖం బిందుకే వెదకిని వడలు మోవగా జీవుడు ఓపననలేడు ఉదకమయమగు కన్నులు ఉరికి ఏమైన గని మదవికారము మతికి మరుపగాను ఇది ఎరిగి తిరువేంకటేశు గని జీవుడు ఆ సదమలానందంభూతవిగానలేడు